మ వాచమిమాం ప్రసూ సీవయతి అఖిల శక్తిధరస్వంనా అన్యాంశరణ్రవణత్వీన్ ప్రాణాన్నమో భగవే పురుషాయతుభ్యం దయా మనసా స్మరామి దిరసా నమామి సుఖైకో పురుషార్థ మన ఋషులు నిర్ధారణ చేసినటువంటి సూత్రం ఇది ఒక చీమ దగ్గర నుండి ఇంత వైజ్ఞానిక దృక్పథంతో ఎదిగిన ఒక వ్యక్తి వరకు కూడా కోరుకునే మొట్టమొదటి మౌలికమైన ప్రాథమికమైనటువంటి కోరిక ఏంటంటే నేను సుఖంగా ఉండాలి ఆలోచించగలిగే మనస్సు ఏ జీవిలో ఉందో ఆ జీవి కోరుకునేటువంటిది సుఖైకో పురుషార్థ నేను సుఖంగా ఉండాలి నేను హాయిగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి అని అయితే నేను సుఖంగా ఉండాలి అని ఆలోచించి ఏం చేస్తే నేను సుఖంగా ఉంటాను అని ఒక్కసారి నాలో నేను విచారణ చేసుకున్నప్పుడు నా సుఖానికి ఏదో ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కాని ఒక ప్రదేశం కానీ ఏదో ఒకటి నిమిత్తంగా పెట్టుకుంటాను మనకుండే అన్ని ఇంద్రియాలని ఈ లోకంలోకి పంపించి ప్రపంచంలో ఉండే వాటి తీసుకుని ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే అంటే వెళితే కంటిన్యూ అవుతూనే ఉంటాను అందుకనే ఈ లోకంలో ఒక వ్యక్తి దేనితోటి సంతృప్తి పరిపూర్ణంగా పొందలేకపోయాడు వీడికి బాగుంటుంది అనేది ఏ ఒక్క పాయింట్లో ఆగిపోయింది చెప్పండి ఆగదు వీడి బాగు సాగుతూనే ఉంటుంది ఇక్కడ ఉపనిషత్తు రెండు ప్రశ్నలు వేస్తుంది ఒకటి నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు కదా ఈ ఆనందము బయట వాటితోటి నువ్వు వ్యవహారం చేసి అనుబంధం ఏర్పరచుకుని వాటితో ఆనందంగా ఉండాలనుకుంటున్నావా లేదు నీకు నీవై ఆనందంగా ఉండాలనుకుంటున్నావా ఈ ప్రశ్న ముందు మనం వేసుకోవాలి ముందు నాకు నేనే ఆనందంగా లేనప్పుడు నేను ప్రపంచంలో ఎవరితో మసిలినా ఎవరితో మెలిగినా ఎవరితో మిదిలినా నాకు ఆనందం లేదు బికాస్ నాకే లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చి కాబట్టి నాకై ఉన్నటువంటిది నేను గుర్తించినప్పుడు బయట ఏది లేకపోయినా నాకేమి ఇబ్బంది లేదు నేను ఆనందంగానే ఉంటాను కాబట్టి ఈ రహస్యాన్ని మన ఉపనిషత్తులు మనకు వివరించి చెప్తున్నాయి మన ఋషులు అందుకనే నేను అనేటువంటి యధార్థమైనటువంటి అంశం పట్ల విచారణ చేయించారు మన ఋషులు ఎందుకనంటే నేను సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను హాయిగా ఉండాలనుకుంటున్నాను నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను ఎలా ఉంటే ఆనందంగా ఉంటాను వాడు హాయిగా ఉండడానికి వాడు ఆనందంగా ఉండడానికి ఈ లోకంలో వేరే మార్గమే లేదు వాడి యొక్క వాస్తవికతను వాడు గుర్తించడమే కాబట్టి ఇక్కడ మన ఋషులు మన యొక్క వాంగ్మయాలు ఉపనిషత్తులు అంటున్నాయి నేను సుఖంగా ఉండాలి అనే కోరిక నాలో కలిగినప్పుడు ఆ కోరిక నా పట్ల కలిగిన కోరిక నా పట్ల కలిగిన కోరికనే కాదా నేను సుఖంగా ఉండాలనుకునే కోరిక ఎవరి కోసమో ఎవరికి కలిగింది నాకే కలిగింది అర్థమైందే ఎవరి గురించి కలిగింది గురించి కలిగింది కాబట్టి నాకే నా గురించి కలిగిన కోరికను నేను బయట నుంచి ఎలా తీర్చుకోగలను మరి నాకు ఆనందాన్ని నెరవేర్చగలిగేది ఏమిటి నేనే అందుకని ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి నవా అరే పత్యుఃమాయ పతి ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ ప్రియం భవతి అని బృహదారణ్యకోపనిషత్తుల చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటే స్వామి మరి అయితే భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ వేస్ట్ అంటారా నా ఎక్కడ మన ఉపనిషద్ధానదు నా శరీరం వేస్ట్ అంటారా నా శరీరం నాకు వేస్ట్ కానప్పుడు అవతల భార్య శరీరం నాకు వేస్ట్ ఎందుకు అవుతుంది అవతల భర్త యొక్క శరీరం నాకు వేస్ట్ ఎలా అవుతుంది పిల్లల శరీరం నాకు వేస్ట్ ఎలా అవుతుంది అంటే నా దేహమే నేను వేస్ట్ అనుకున్న స్థాయిలో అవన్నీ వేస్ట్ అనుకోవచ్చు అలా అనుకోగలుగుతున్నామా లేదుగా ఇంకా నా శరీరం మీద నాకు ఆలోచన ఉందిగా నా శరీరానికి ఎక్కడో చిన్నది కంట్లో నలుసు పడితే వెంటనే ఉళ్ళంతా కూడా దానికి చలించిపోయి కూర్చొని కొంతసేపు దీన్ని నలుపుకుని ఏదో రకంగా నలుసు బయటపడేయాలనుకుంటున్నాగా కాబట్టి నా శరీరం నాకు సత్యంగా కనిపిస్తున్నంత వరకు బయటవన్నీ కూడా ఏవి అసత్యాలు కావు స్వామి ఒకవేళ నా దేహం నాకు సత్యం కాదని తేలింది అనుకున్నప్పుడు కూడా వాళ్ళనేం వదలక్కరలేదు సత్యత్వాన్ని గుర్తిస్తే దేన్ని వదలాలి దేనైనా వదలాలా సత్యాన్ని గుర్తించామనుకోండి దాన్ని వదులుతామా కాబట్టి లోకల్లో దేనికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం దానికంటే అతిగా ఆలోచించుకుంటున్నాం అందుకనే ఆ అతి విలువ ఇవ్వడం వల్లనే దాన్నే శాస్త్రం అసత్యం అంటుంది ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల సమస్యలు వస్తున్నాయి ఉన్నదానికి ఉన్నంత విలువ ఇచ్చామనుకోండి సమస్య ఏది రాదు ఇంతనా కాదా కాబట్టి ఇక్కడ మన ఉపనిషత్తులు మనకేం చెప్తున్నాయంటే దేన్ని వదలొద్దు దేన్ని వదలవ నేను వదిలేనంటే ఎక్కడికి వదులుతావు చెప్పండి వదిలాను అంటే ఏమిటి వదిలేసావు దాన్ని ఎక్కడ పట్టుకెళ్ళి వదిలేసావు నీ భార్యని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు దేన్ని వదలడం కాదు ఇక్కడ వాస్తవికతను గుర్తించి ఎదగమంటుంది శాస్త్రం వదలడం కాదు ఎదగాలి వదలడం అనేది యథార్థమైన సాధన కాదు ఎదగడమే సాధన వదలడం అంటే అది మూర్ఖత్వంతో చేసే పని ఎదగడమే ఇక్కడ కావాలి ఒక సాధకుడికి ఆ ఎదుగుదలని మనకు ఈ ఉపనిషత్ విద్య అందిస్తుంది ఈ ఉపనిషత్తు ప్రధానంగా మనకు దశోపనిషత్తులు ఈషకేన కఠ ప్రశ్న ముండక మాండూక్యతిరి ఐత్యరేయం చె ఛాందోగ్యం బృహదారణ్యకం దశ అంటే ఈ పది ఉపనిషత్తులు మనకున్నాయి ఈశావాస్యం కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు ఐతెరియోపనిషత్తు తైతరియోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు ఈ పది ఉపనిషత్తులు మనకు యాక్చువల్ గా చెప్పాలంటే వెయ్యకు పైన ఉపనిషత్తులు ఉన్నాయి కానీ అన్నీ మనకిప్పుడు లభ్యం కాలేవు నూట దాకా లభ్యంగా ఉన్నాయి కానీ ఆ నూట ఉపనిషత్తుల్లో ఈ పది ప్రధానమైన ఉపనిషత్తులుగా ముగ్గురు ఆచార్యులు పరిగణించారు శంకరులు రామానుజులు మధ్యులు ముగ్గురు కూడా ఈ పది ఉపనిషత్తుల్ని ప్రధానంగా పరిగణించి ఈ పదింటిని కూడా ప్రధానమైన మేజర్ ఉపనిషత్తుగా చెప్పారు ఈ ఉపనిషత్తులన్నీ వేదంలోవే వేదానికి చివర భాగాన ఉంటాయి అందుకనే ఈ ఉపనిషత్తులకి బోల్డ్ పేర్లు ఉన్నాయి దీనికి ఉపనిషత్ అని ఒక పేరు వేద శిఖ అని ఒక పేరు వేదాగ్రము అని ఒక పేరు వేదాంతము అని ఒక పేరు బ్రహ్మ అని ఒక పేరు అలాగనే ఉత్తరమీమాంస అని ఒక పేరు ఇలాగ బోల్డ్ పేర్లు ఉన్నాయి దీనికి రకరకాల భావాలతో రకరకాల అంశాలలో ఈ పేర్లు ఉపయోగించారు కాబట్టి ఉపనిషత్తులలో సారాంశం ఏంటనంటే ఉపనిషత్తులు దేని గురించి మాట్లాడుతున్నాయనంటే ఈ ఉపనిషత్తులకి బ్రహ్మ భగవద్గీతకి ఈ మూడింటికి లక్ష్యం ఏంటనంటే నేనే అంటే నేను నేను అని స్మరించే ఈ నాకు లక్ష్యం నేను నేను నేను అనుకునేటువంటి ఆ ఆత్మస్వరూపం మీదనే ఈ ఉపనిషత్తులన్నీ మాట్లాడుతున్నాయి అందుకనే ఈ ఉపనిషత్తులు ఆత్మవిద్యనే ప్రబోధిస్తున్నాయి కాబట్టి ఈ ఆత్మవిద్య ఇంకెక్కడా దొరకదా అండి ఒక్క దగ్గరే దొరుకుతుంది అదేమిటి మోక్ష శాస్త్రంలో మాత్రమే ఆత్మవిద్య అందుకనే ఆత్మ విద్యకు పేరు మోక్ష శాస్త్రము అని పేరు అందుకనే మన పూర్వీకులు ఏం చేశారనంటే మొత్తం మన యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహనని నాలుగు అంశాలుగా విభజించారు ఒకటి ధర్మము రెండు అర్థము మూడు కామము నాలుగోది మోక్షం దాన్ని పక్కన పెట్టండి చెప్తాను ధర్మార్థ కామాలు ఈ మూడింటిని ఒక అవగాహన చేసుకుంటే ఈ ఉపనిషత్తు ఎందుకు కావాలో మనకు తెలుస్తుంది ధర్మము అనంటే మనకు శాస్త్రం చెప్పబడ్డటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలన్నింటినీ ధర్మము అని అంటున్నారు అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి తన యొక్క ఉనికి భూమి మీద ప్రారంభమైనప్పటి నుండి తనకు ఊహ కలిగినప్పటి నుండి తను ఈ లోకల్లో తను స్వతంత్రంగా ఆలోచించడం స్వతంత్రంగా జీవించడం మొదలు పెట్టినప్పటి తనకు స్వాతంత్ర్యం లభించినప్పటి నుండి ఒక వ్యక్తికి స్వాతంత్ర్యం వస్తే విచ్చలవిడితనం శాస్త్రం ఏం చేసింది చాలా విధులు పెట్టుకుంటూ వచ్చాయి ఆ స్వేచ్ఛని దాన్ని దురుపయోగం చేసుకోకుండా ఇన్ ఆర్డర్ నాట్ టు అబ్యూజ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్ ద శాస్త్ర ప్రిస్క్రైబ్స్ శాస్త్ర గివ్స్ ఎ మ్యాండెటరీస్ అంటే ఒక వ్యక్తి తన యొక్క స్వేచ్ఛని విచ్చలవిడిగా వాడుకోకుండా దాన్ని స్వేచ్ఛాచారంగా ఎలా పడితే అలా వాడు బ్రతకకుండా వాడిని సంస్కరించి ఒక సంస్కారవంతుడిగా చక్కదిద్దేందుకే శాస్త్రాలు మనకు ధర్మము అనే శబ్దంతో మనం ఏం చేస్తే ధర్మము ఎలా చేస్తే ధర్మము ఎలా ఉంటే ధర్మము ఏది ధర్మమో మనకు చాలా అద్భుతంగా ఆ నాంసన్ని చెప్పాయి శాస్త్రాలు ఆ ధర్మాన్ని మనం ఉల్లంఘిస్తున్నాము అంటే మనం స్వేచ్ఛగా ్రతకాలని కోరుకుంటున్నాము మనం స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇస్తున్నాము కానీ ధర్మానికి ప్రాధాన్యత కాదు కాబట్టి స్వేచ్ఛ అంటే ఏమిటి స్వేచ్ఛ దేని మీద ఆధారపడి ఉంటుంది రాగద్వేషాలు రెండే నేను స్వేచ్ఛగా బ్రతకడానికి నన్ను ప్రేరణ చేస్తూ ఉంటాను రాగద్వేషం రాగము అంటే నాకు ఇష్టమైతే అది శాస్త్రంలో చెప్పకపోయినా అది శాస్త్రం వద్దంటున్నా నాకు ఇష్టం కాబట్టి నేను దాన్నే పొందాలనుకుంటున్నాను ద్వేషం నాకు ఇష్టం లేదనుకోండి శాస్త్రం చెప్పింది నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను కాబట్టి ఎవడైనా గుర్తు పెట్టుకోండి శాస్త్రాన్ని తిరస్కరిస్తున్నాడు అని అంటే అక్కడ శాస్త్రాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నాడు వాడు రాగద్వేషాలు ప్రధానమయ్యాయి వాడికి అందుకనే వాడికి స్వేచ్ఛని ఉపయోగించుకుంటున్నాడు ఎవడైతే రాగద్వేషాల లోపల నుంచి తంతు ఉన్నా అమ్మో శాస్త్రం ఇలా చెప్పింది ఒద్దు అమ్మో శాస్త్రం ఇలా చెప్పింది ఇది చెయ్యాలి అని ఎవడైతే వాడి రాగద్వేషాలు లోపల నుంచి వాణ్ణి నలుపుతూ ఉన్నా దానికంటే శాస్త్రానికి ప్రాధాన్యతనిచ్చి ధర్మానికి ప్రాధాన్యతనిచ్చి ఎవడైతే శాస్త్ర విహితమైనటువంటి వాటికి అంకితమై నిలబడి ఉంటాడో వాడెవడు ధార్మిక వాడెవరవుతున్నారు ధార్మికుడు అవుతున్నాడు గుర్తుపెట్టుకోండి ధర్మశబ్దానికి అర్థమయ్యారు ధర్మము అనే శబ్దానికి రాగద్వేషాలు అడ్డు రాకూడదు ధర్మము ధార్మికుడిగా నేను జీవించాలనుకున్నప్పుడు నా రాగద్వేషాలు అడ్డొస్తే నన్ను ధార్మికుడిగా బ్రతకనివ్వదు ఏమైపోతాను అధర్మాచారి బికాస్ అధర్మము అంటే దేని మీద ఆధారపడింది రాగద్వేషాల మీద ధర్మము దేని మీద ఆధారపడింది శాస్త్రం మీద కాబట్టి నాకు నా రాగద్వేషాలు ముఖ్యమా నా రాగద్వేషాలను సంతృప్తి పరచడం ముఖ్యమా శాస్త్రం చెప్పినట్టు బ్రతకడం ముఖ్యమా ఇది ముందు నిర్ణయం చేసుకోవాలి ఒక వ్యక్తి ఆ నిర్ణయం కనుక ఒక వ్యక్తికి జరగాలి అని అంటే వాడు పుట్టినప్పటి నుండే వాడి ఇంట్లోనూ వాడి పరిసర ప్రాంతాల్లోనూ శాస్త్రీయమైనటువంటి జీవన విధానం ఉండాలి ఈ శాస్త్రీయమైనటువంటి దృక్ చాలా అద్భుతమైనటువంటి అంశం అది ఏ గృహంలో శాస్త్రీయమైన దృక్పథం ఉంటుందో ఏ వ్యక్తుల మధ్య శాస్త్రీయమైన దృక్పథం ఉంటుందో ఆ గృహంలో వ్యక్తుల మధ్యలో మెలిగేటువంటి వ్యక్తికి శాస్త్ర సంస్కారం బాగా అంటుతూ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క మనస్సులో రాగద్వేషాలు ఉన్నా వాడు శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఇక్కడే ఒక వ్యక్తిలో ఘర్షణ బయలుదేరుతుంది నాకు ఇది ఇష్టం కానీ శాస్త్రం అంటుందో వద్దంటుంది ఇప్పుడు నాకు ఇష్టమైనది నేను నెరవేర్చుకోకపోతే ఎందుకండి బ్రతకడం ఇలా మనం శాస్త్రము అనే ఒక నెపం పెట్టుకుని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే ఎందుకు బ్రతకాలి ఇంకా మనం అందుకనే మేము రాజీ పడలేకపోతున్నాం కాబట్టి మాకు శాస్త్రం వద్దు మీరు వద్దు ఈ ఛాదస్థం వద్దు ఈ సంప్రదాయం వద్దు ఈ పద్ధతులు వద్దు ఈ ఆచారాలు వద్దు తీసవతల పారేయండి బాగా చూడండి ఎందుకు వీటన్నిటిని తీసి పారేస్తున్నాం మనం ఎందుకు రాజీ పడలేకపోతున్నాం మన రాగద్వేషాలు మనల్ని రాజీ పడనివ్వట్లేదు అందుకనే గుర్తు పెట్టుకోండి రాగద్వేషాలకి బలం ఎక్కువగా ఉంటే శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తాం శాస్త్రానికి బలం ఎక్కువ ఇస్తే రాగద్వేషాలని పక్కకు పెడతాం ఇలా రెండింటి మధ్యలో నలిగిపోతూ ఘర్షణ చెందుతూ ఒక వ్యక్తి ఏం చేయాలి తెలియకపోయినప్పుడు వాడికే ఈశ్వర అనుగ్రహం కావాలి ఎందుకని వాడి బలం వాడికి సరిపోవట్లేదు వాడి ఆత్మబలం సరిపోవట్లేదు వాడి మనోబలం సరిపోవట్లేదు రాజీ పడాలనిపిస్తూ ఉంటుంది కానీ రాజీ కూడా లోపల ఉండదు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే నేను నిలబడగలను ఈ రాగద్వేషాల యొక్క ప్రభావాలని తట్టుకోగలగడానికి ఈశ్వర బలం కావాలి అందుకే ఈశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం ఏమని ప్రార్థిస్తున్నాం తెలిసండి ఒక గొప్ప శ్లోకం ఉంది మనకు అన్యదా శరణం నాస్తి త్వమేవ శుణ్య భావేన రక్ష రక్షో జనార్దన ఆ పరమాత్ము మనం లోపల ధారణ చెయ్యడానికి వీలుగా మనం బయట ఒక సగుణమనేటువంటి ఒక రూపాన్ని ఆశ్రయిస్తున్నాం ఒక రూపం ఒక రూపాన్ని ఆశ్రయిస్తున్నాం కాని యదార్థానికి పరమాత్మ ఎక్కడా సర్వాంతర్యామి అని అంటున్నాం అంటే ఏంటనర్థం అంతటా ఉన్నాడు అని అర్థం అంటే లోపల ఉన్నాడని చెప్పకండి అంతటా ఉన్నాడు అని అర్థం అంటే అంతటా ఉన్నాడు అనంటే అంతటా వాడున్నాడు అనంటే అర్థం ఏంటి అన్నీ తానై ఉన్నాడు అని అర్థం సర్వము తానై ఉన్నాడు అని అర్థం అంటే సర్వము తానై ఉన్నప్పుడు నేను కూడా వాడై ఉన్నానా లేనా ఇప్పుడు ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నా చూడండి ఈ మాటలో ఎంత బలం ఉందో చూడండి నేను అనుకున్నప్పుడు నాకు సమస్యలు ఉన్నాయి నేను పరమాత్ముని ఆశ్రయించాలి ఎందుకని పరమాత్ముడికి ఏ సమస్యలు లేవు సమస్యల నుంచి వాడు అతీతంగా హాయిగా ఉన్నాడు వాడు ఆశ్రయిస్తే నా సమస్యలు పోతే నేను హాయిగా ఉంటాను ఇప్పుడు ఉపనిషత్తు ఇంకొక మాట అంటుంది పరమాత్ము ఎలా ఆశ్రయిస్తావు వాడు ఎక్కడున్నాడని ఆశ్రయిస్తావు ఎక్కడున్నాడు సర్వాంతర్యామి సర్వవ్యాపక అంతటా ఉన్నాడు అని అంతటా ఉన్నాడు అంటే అర్థమేంటి అన్నీ తానై ఉన్నాడు అని ఇప్పుడు ఎప్పుడైతే ఈ శబ్దం నాకు అర్థమైందో అన్నీ తానై ఉన్నాడు అన్నప్పుడు నాలో ఒక ప్రశ్న వస్తుంది ఏంటి నేను కూడా వాడై ఉన్నానా లేదు వాడు అన్ని వాడై ఉన్నాడు నేను మటుకు వేరై ఉన్నాను అని కుదురుతుందే ఇప్పుడు సపోజ్ నేనలా అనుకున్నాను అనుకోండి ఇలా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరలా అనుకున్నారనుకోండి ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అలా అనుకున్నారనుకోండి మళ్ళీ భగవంతుడు ఏమైపోతాడు వేరైపోతాడు వాడు ఎక్కడో ఒక చోట అయిపోతాడు కాబట్టి అన్నీ తానై ఉన్నాడు అన్నప్పుడు నేను కూడా తానై ఉన్న ఉనికిలో స్వరూపమై ఉన్నాను ఇప్పుడు ఎప్పుడైతే ఉపనిషత్తు ఈ వాక్యానికి మనకు బ్రిడ్జి కట్టిందో సర్వము తానై ఉన్నాడు అనేటువంటి శబ్దం గుర్తించామో నేను వాడే ఉన్నాను అన్నప్పుడు నాకు ఏ రకమైన సమస్యలు ఇంకలేవు దట్స్ నేను సమస్యల నుండి బయటపడ్డా అర్థమైందా ఇది గుర్తించకపోతే నాకు సమస్యలున్నాయి వాడే తీర్చాలి అనుకున్నంతసేపు నాకు సమస్యలు తీరవు గుర్తుపెట్టుకోండి నేను అనుకుంటూ ఉంటాను భగవంతుడా ఈ సమస్య తీర్చు భగవంతుడా ఈ సమస్య తీర్చు భగవంతుడా సమస్య తీర్చు కాని అసలు సమస్య ఏంటంటే ఆ వాస్తవికతను గుర్తించకపోవడమే అసలు సమస్య కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు ఏం చేస్తుంది ఇక్కడ ఆ అఖండార్థ బోధకాన్ని తీసుకొచ్చి చూపిస్తుంది నా యదార్థాన్ని నా వాస్తవికతను తీసుకొస్తుంది ఇప్పుడు ఒక సాధకుడిగా పరమాత్మమయమై కాబట్టి భగవంతుడు అనేటువంటిది ఒక వ్యక్తి కాదు అది ఒక రూపం కాదు అదొక భావం కాదు భగవత్ తత్వమే పరమాత్మ తత్వమే పరమాత్మ కాబట్టి ఆ తత్వాన్ని మనం ఎలాగా ముట్టుకోవాలి ఆ తత్వాన్ని ఎలా ముట్టుకోగలం మనం ఒక రూపాన్ని అయితే ముట్టుకుంటాం ఈ వాచ్ని ముట్టుకుంటాం ఈ పువ్వుని పట్టుకుంటాం దీన్ని పట్టుకుంటాం కానీ తత్వాన్ని ఎలా పట్టుకుంటాం మనం పట్టుకునేదానికి దానికి రూపం లేదుగా తత్వాన్ని పట్టుకోలే మరి తత్వాన్ని ఎలాగా అంటే మనస్సులో మనకు కలిగే ఒక భావన ద్వారా ఆ తత్వాన్ని స్పృశిస్తాం అర్థమైందా మనస్సులో మనకు కలిగే ఆలోచన ద్వారా తత్వాన్ని స్పృశిస్తాం ఆ ఆలోచనే నిజంగా భగవంతుడు గుర్తుపెట్టుకోండి మనలో కలిగే ఆలోచనే భగవంతుడు ఎందుకు ఉపనిషత్తు అంటుంది నీలో కలిగే ఒక ఆలోచనే జీవుడు కాబట్టి నీలోనే కలిగే ఒక ఆలోచనే దేవుడు